అనరాదు వినరాదు ఆతని మాయలు నీడు దినదిన క్రొత్తలాయ శ్రిష్టమీదే మాకు ఆడి బాలుల హరి అంగిలి చూపుమనీ తోడనే వాండ్ల నోర తుమ్ములుచల్లి ఈడ మాతో చెప్పగాను ఇందరమూ కూడిపోయి తోడబోతే పంచదారై చోద్యమాయనమ్మా తీట తీగెలు తుమ్మంటా దేహము నిండాగట్టే తీటకు గాక బాలులు తెగి వాపోగా పాటించి ఈ శుద్ధి విని పారితిచూచితేనూ కోటి కోటి తుమ్ములాయ కొత్తమ్మా కాకి కాకిజున్ను జున్నులంటా కంపెడేసి తినిపించి వాకులిపి బాలులెల్లా వాపోవగా ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటినీరు చోకగా ముత్యాలు చేసే చూడగానేనేమూ